రవ్వరును బయలు వాకేరుగాని నీవే గురుతు మాకు నీరచనాభా కైవల్యమిట్టునో నిక్కపు జ్ఞానమిట్టుండునో దైవికమిండునో తలచరాదు జీవనమిట్లనుండునో చిత్తమీరీతి నుండునో ఆ విధమెవ్వరికినగరాదునో విరతి ఎట్టుండునో ఆదినమిండునో అభేదమది ఎట్టుండునో చోదించి ఎవ్వరికి చూడగరాదు ఫలమెట్లానుండునో భక్తి ఎట్లా నుండునో తెలివి ఎట్టుండునో సాధించగరాదు ఇలా శ్రీవేంకటేశరణుజొచ్చి నిలుకడై ఉన్నారము నీ కృపయికను